ం శ్రీగరుభ్యో నమ హరి ఓంస్మృతిపురాణానామాలయ నమామి భగవత్పాదశంకరకంకర దృష్టిమవష్టభ్యా హ్రష్టాత్మానోల్పయ ప్రభవ్రకర్మాణ ఈ అసుర సంపద గలవారు అసురులు అనుకోకూడదు అసురులంటే కథల్లో చెప్తారు చూడండి హిరణ్యాక్షుడు హిరణ్య కశివుడు వాళ్ళందరూ ఇలా ఉంటారనుకోకూడదు అది కాదు పాఠం మనలోనే ఈ అసుర గుణాలు ఉంటాయి పాఠం తెలిసిందండి అలా అనుకున్నారనుకోండి మీరు మీరు బచ్చి బజ్జాయి దీన్ని పురాణం కింద కన్వర్ట్ చేసి పెట్టకూడదు వీళ్ళు ఈ అసుర లక్షణములు గలవారు ఈ అసుర లక్షణములు గలవారు ఎలా ఉంటారు అల్ప బుద్ధయ ఎతాం దృష్టిమవష్టభ్య అంటే అసత్యం అన్నమాట అసత్యం అంటే నేను చెప్తున్నాను అయినా రోజు అయింది కాబట్టి మళ్లీ చెప్తున్నాను అసత్యం అంటే సత్యము లే విద్యతే సత్యం ఎస్ అసత్యం అంటే ఇప్పుడు జగత్తు నామరూపాత్మకమైనది నామరూపములు కల్పితము అసత్యము అని అవి యథార్థము కాదు అని తెలుస్తూనే ఉంటుంది దానికోసం ఫిలాసఫీకి వచ్చేపటికి నామరూపములు కల్పితము అది ఎస్టాబ్లిష్డ్ పొజిషన్ ఫిలాసఫీలో కొత్తమీ కాదు అది కొత్త సంగతి కాదు పురాణంలో నామరూపాలే ఉంటాయి వాళ్ళకి కొత్తగా అనిపించవచ్చు ఎందుకంటే పురాణం చెప్పుకుంటే చోటుకు వెళ్లి నామరూపాలు కల్పితం అంటే వాళ్ళు చాలా డిస్టర్బ్ అయిపోతారు ఎందుకంటే వాళ్ళకు ఉన్నది నామరూపాలు ఏమీ ఉండదు కాబట్టి కానీ ఫిలాసఫీలో నామరూపములు కల్పితము అని ప్రసిద్ధిగా అనుకునే మాట కాబట్టి జగత్తులో నామరూపాత్మకమైన ఏ ప్రపంచము గలదో అది కల్పితము కాని దాని మూలంలో సత్యతత్వము ఉందా లేదా ఎలా అయితే ఆభరణ ప్రపంచానికి మూలమునందు బంగారం అనే వస్తువు ఉన్నదో అదేవిధంగా ఈ జగత్తునకు మూలమునందు సత్యమైన అధిష్టానము అంటారు అదే పరమాత్మ ఉన్నదా లేదా లేదు అలాంటి సత్యమేమి జగత్తునందు లేదు అనే దృష్టిని వీళ్లు స్వీకరించి ఉంటారు అదే లోకాయుతికులు దాన్నే నాస్తికులు అంటారు వాళ్ళు ఇటువంటి దృష్టిని కలిగి ఉంటారు ఎప్పుడైతే ఏదీ లేదు శూన్యము శూన్యము శూన్యము అంటో వాళ్ళు భావన చేస్తారో దాంతో వాళ్ల లోపల ఉండే లోపల కూడా ఆ స్వరూపము అది కత్తివేయబడి నశించిపోయినట్టు అయిపోతుంది ఇప్పుడు నేను రోగిస్టేవాడిని నేను రోగిస్టివాడిని నేను రోగిస్టి వాడిని అని జపం చేస్తూ కూర్చున్నాడు అనుకోండి వాడి లోపల ఆ ఇమ్యూనిటీ కూడా నశించిపోయి వాడు పెర్మనెంట్ రోగిష్ఠివాడు అలాగే ఏమీ లేదు నా లోపలే ఆత్మ అనేది ఏదీ లేదు ఏదీ లేదు ఏదీ లేదు అంతా నశించిదే అని అలాగా జీవితకాలం వల్ల అనుకుంటే వాడి ఆత్మ కూడా లేనిదిలే అయిపోతుంది లేనిదా అన్నట్లు అయిపోతుంది నష్టాత్మాన అల్ప అల్పమైన బుద్ధి కలిగి ఉంటారు అల్పమైన బుద్ధి కలిగి ఉంటారంటే డిమెంటెడ్గా ఉంటారనో లేకపోతే మెంటల్లీ హ్యాండిక్యాప్డ్గా ఉంటారనో కాదు అదిప్రాయం అల్పమైన బుద్ధి ఏమిటంటే దృశ్య పదార్థములను ఆశ్రయించే బుద్ధి అంటే మన కంటికి కనపడేటువంటి పదార్థములు ఏవైతే కావో ఇది సత్యము అనే బుద్ధి అంటే శబ్దస్పర్శను పరస గంధములు వాస్తవములు వాటిని మనం తప్పక మనం సంపాదించుకుని వాటిని అనుభవ భోగించవలేము అనేటువంటి దృష్టిని కలిగి ఉంటారు అల్పబుద్ది అంటే భోగ బుద్ధికే అల్పబుద్ది అని అటువంటి బుద్ధిని కలిగి ఉంటారు అంటే వాళ్ళ యొక్క దృష్టి కూడా ఎలా ఉంటుందంటే డబ్బు సంపాదించు అన్ని భోగాలు అనుభవించు మజాకరో అనే ధోరణిలో ఉంటారు కావో పీవో మజాకరో అనే పాటలు కూడా పాడి రాసుకుని పాడుకుంటూ ఉంటారనమాట అలాగా కవిత్వాలు కూడా చేసి పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అది అల్పబుద్ధి అంటే అల్పబుద్ధి అంటే వాడు చదువు సంఖ్య లేకుండా ఉన్నాడని మీరు అనుకున్నారు చాలా ప్రపంచ విషయంలో చాలా జబర్దస్త్ ఉత్సాహంగా ఉంటారు కానీ ఆత్మస్వరూపం విషయంలో మాత్రం సుతరాము జ్ఞానము లేని వారే ఉంటారు ఆ తర్వాత అల్పబుద్ధి అంటే ఆత్మస్వరూపము అనే అంశంలో వాళ్ళ బుద్ది ఇంటలెక్ట్ డిస్ఫంక్షనల్ గా ఉంటుంది అంటే ఇంటలెక్ట్ పని చేయడం మానేస్తుంది అనిచేతనే ఎవరైనా మీరు సంసారంలో ఉండేవాళ్ళని ఆధ్యాత్మ విద్య యొక్క వాసన కూడా లేని వాళ్ళని ఏ భగవద్గీత విందండారా అని పిలిచారనుకోండి వాళ్ళు ఏమంటారంటే అబ్బా మా కాదండి బాబు ఈ భగవద్గీత ఇది మాకు పడదు అని చెప్పేసి అంటారు అర్థం కాదు కూడా అనేస్తారు వాళ్ళకి అర్థం కాదు కూడా ఎందుకంటే మైండ్ సంసారములకు అతీతమైన తత్వముల విషయంలో డిస్ఫంక్షనల్ గా ఉంటుంది పనిచేయడం మానేస్తుంది అందుచేత వాళ్ళు అల్పబుద్ధులుగానే ఉండిపోతారు కానీ ఆధ్యాత్మిక విషయాల్లో అల్పబుద్ధులు అన్నానే కాని సంసార విషయంలో మటుకు వాళ్ళు చాలా చలాకీగా చలాక్గా ఉంటారు చలాకీ కాదు చాలా చాలా ఉంటారు కాబట్టి అల్పబుద్ధ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి తర్వాత ఉగ్రకర్మాణ భయం వాళ్ళు భయపడరు భయం అనేది లేకుండా అంటే పాపానికి భయపడరు ధర్మాన్ని మనం పాటించాలనే దృష్టి ఉండదు ఎంతటి హింసనైనా చేయటానికి వెరూవరు అని రాజకీయ అధికారులకు భయపడతారు డబ్బున్న వాడికి భయపడతారు తత్వానికి సత్యానికి భయపడరు పాపం చేయటానికి వెరూవరు అది ఉగ్రకర్మాణ తర్వాత జగత్తు యొక్క వినాశములకు వాళ్ళు వెలు వెనుకాడరు జగత్తు యొక్క వినాశము అంటే ఏమిటి చూడండి ఒకప్పుడు జనం ఎలా ఉంటారంటే తమ స్వార్థము చిన్న స్వార్థాన్ని సంపాదించడం కోసం సమాజానికి పెద్ద హాని కలిగినా వాళ్లు పట్టించుకోరు అలా ఉంటారు మీకు ఈ పదహారో అధ్యాయంలో ఉన్న లక్షణాలని చూడాలంటే మన ఇండియాలో మీరు చూడొచ్చు చాలా దురదృష్టకరమైన మాట అలా చెప్పాల్సి వస్తుంది ఎక్కడికి వీళ్ళు అక్కర్లేదు ఇప్పుడు వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ వర్షం కురుస్తుంది వాడి ఇంటి ముందు నీళ్లు నిలబడి ఉంటాయి వాడు ఏం చేస్తాడంటే రోడ్డును తల్వేసి ఆ నీటిని ఇంకో ఇంకో బస్తీలో సరఫరా చేసేస్తాడు లేకపోతే అక్కడ వాటర్ పైప్ ఏదో ఉంటుంది దాని మీరు మూతలు వేసి పెడతారు ఆ మూత తీసేస్తాడు మూత తీసేస్తే వాడి ఇంటి ముందున్న నీరంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ మూత పెట్టాలని వాడు అనుకోడు ఆ మూత పక్కన పారేసి నీరు వెళ్ళిపోయిట్లా వ్యవస్థ చేసి వెళ్ళిపోయి తలుపు వేసిన లోపల కూర్చుంటారు ఈ లోపల మూత తీసేసి పెట్టేదనే సంగతి తెలియక సైకిల్ వాడో మోటార్ సైకిల్ వాడో దాంట్లో పడి అలా ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు పోతే పోతారు మనకేమో సంబంధం మన స్వార్థం మనకు ఉంటే చాలు అనే విధంగా ఉంటారు సో జగత్తుకి హాని కలిగినా వాళ్ళు లెక్క చేయరు వాళ్ల స్వార్థాన్ని సంపాదించుకోవటమే ప్రధానంగా పెట్టుకుంటారు జగత క్షయాయ ఇటువంటి అసుర సంపద కల వాళ్ళని మహాత్ములు ఏమని వర్ణించారంటే మురికి కుళ్ళు చూడండి మురికిగా కుళ్ళుతో కుళ్ళుతో ఉండేటువంటి నీరు మన దగ్గర ఎక్కడ పడితే అక్కడే అలాగే ఉంటుంది మన దగ్గర చదువులన్నీ కూడా కురికి మురికి కూపాలుగా తయారైన ఎందుకంటే చెరువు ఉన్న దేనికి మురికంతా దాంట్లోకి పెట్టడం చెత్త అంతా దాంట్లో డంప్ చేయడం అందుకోసమే కదా చెరువులు ఉన్నాయి మరి చెరువుని పెద్దలు అందుకోసమే కదా తగ్గించారు అనే ధోరణిలో సమాజం ఉంటుంది చాలా నికారంగా ఉంటుంది తప్పదు మరి ఈ అధ్యాయమంతా ఇలాగే ఉంటుంది మీరు ఇప్పుడు నేను పది నిమిషాలు పాఠానికే మీరు కంగారు పడ్డారనుకోండి మొత్తం అధ్యాయమంతా ఇలాగే ఉంటుంది ఇట్ ఈజ్ లైక్ Very unfortunate. What, what can we do? Uh, normal guy, uh, examples of course are called. I'm going to go to America and I'm going to go to India. Really? You don't have a relationship with the country. I'm going to deny it or attack it. I'm going to go to the country. I'm going to go to the country. That's the case of the country. The case of the country is the case of the country. మురికి పుంట దాంట్లో బబుల్స్ వస్తూ ఉంటాయి ఆ బబుల్స్ ఎలా ఉంటాయి ఆ మురికి వాసన వేస్తూ మురికిని కలిగి మురికి నీటి లోంచి పుట్టే బబుల్స్ ఎలా ఉంటాయో సమాజ జీవనంలో ఈ అసుర లక్షణములు గల అలాంటి అలా ఉంటారు అనే ఈ శ్లోకాన్ని మనము ఇంతకు క్లాసులో చూసినాము ఈ భాష్యం కూడా పూర్తయింది ఇప్పుడు తర్వాత శ్లోకానికి వెళ్దాము ఏదృిమవష్టవ్యాజ అయింది కామమాశ్రిత్య దుష్పూర్వమానమాన్వితా మోహాద్ గృహీత్వా సద్గ్రాహా ప్రవర్తన్ శుచివ్రత దీనికి అవతారికలో తే ఆ అసుర సంపద గల వాళ్ళు ఇంకా ఎలా ఉంటారు అంటే ఇంకా ఎలా ఉంటారు కామం ఆశ్చర్త వాళ్ళు కోరికలను పరిశుభేస్తూ ఉంటారు పురుషార్థము అంటే కామ పురుషార్థమే అన్నట్టుగా పరిశుభేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో దేవుడికి పేరులో కామశబ్దాన్ని జోడిస్తారు కామేశ్వరుడు అంటాడు అదే కామేశ్వరి అంటాడు దేవుడికి కామా పెడతాడు ముందు దేవుడికి కూడా కామా పెట్టేస్తాడు అలా ఉంటారు ఇప్పుడు కామపురుషార్థమును తిరస్ సంపూర్ణంగా తిరస్కరించట అభిప్రాయం కాదు కామపురుషార్థము అంటే గృహస్థతిగా ఉన్నంత వరకు ఇవో కొన్ని భోగాలను కామశబ్దానికి భోగములను అర్థం భోగములను అనుభవించుటకు ఆ శాంక్షన్ ఉంటుంది కామపురుషార్థం ఉంటుంది అర్థ కామ ధర్మ అయితే మనం చర్చించే టాపిక్ మటుకు మోక్ష పురుషార్థానికి చెందినది మోక్ష పురుషార్థంలోకి వెళ్లాలంటే ఈ ధర్మార్థ కామములను మనము నిరసించుటందు అభిప్రాయం కాదు కాని వాటిని మనం మోక్ష పురుషార్థానికి అనుకూలంగా తీ తీర్చిదిద్దుకోవలసిన మాత్రం ఉండి తీరుతుంది మోక్షమే కావాలన్నట్లయితే మీరు కామము కామనలను అంటే కోరికలను పూర్తిగా విడిచిపెట్టాల్సి ఉంటుంది నిష్కామంగా మనం ఉండాల్సి ఉంటుంది లేకపోతే మోక్షానికి ఈ కామ పురుషార్థానికి ఎక్కడ ఉండదు సో కాబట్టి వీళ్ళు కోరికలను ఆశ్రయించి ఉంటారు కామనలు సో అంటే వాళ్ళు ఎప్పుడూ ఆ భోగ దృష్టినే కలిగి ఉంటారు శ్రీరామకృష్ణులు వారు ఈ కామాన్ని అంటే కోరికలు కామ అంటే కోరికనర్థం సెక్ష అని కాదు ఓకే కోరికలర్థం కామపురుషార్థం అంటే ఎవ ప్రాపంచిక విషయాలను కోరుకుంటూ ఉండడం అభిప్రాయం ఈ కామలలో ఆశ్రయించి ఉన్న వారిని శ్రీరామకృష్ణులు వారు ఒంటెలతో పోల్చారు ఒంటెలు ఎడార్లలో ఒంటెలు ఉంటాయి ఆ వంటలకి ఎడారిలో ముళ్ళ పొదలు తప్ప ఇంకేమి మొక్కలు ఉన్నాయంటే అవి ముళ్ళు ఉంటాయి ఆ మొక్కలకి ముళ్ళు చిన్న చిన్న ఆకులు ఉంటాయి అంటే ఎడారి వాతావరణానికి తగ్గట్టుగా ఉంటాయి మొక్కలు ఎందుకంటే వాటికి దొరికేటువంటి మాయిశ్చర్స్ తేమ తక్కువగా ఉంటుంది కాబట్టి ఆకులు పెద్ద పెద్ద ఉన్నాయనుకోండి సూర్యకాంతికి ఆ తేమంతా కూడా ఎగిరిపోతుంది అంటే ఆకులు చిన్నవిగా ఉంటాయి తేమ ఇవాపరేట్ అయిపోకుండా ఉండడం కోసం అని తర్వాత ముళ్ళు ఎందుకుంటాయంటే ఆ కొద్దిపాటి ఆకుల్ని ఈ ఒంటిలోవి తినేస్తే వాటికి ఫొటోసిన్థసిస్ కి కిరణజన్య సంయోగ అంటారు దానికి అవకాశం లేకుండా అయిపోతుంది అందుకోసం ముళ్ళు పెట్టుకుంటాయి కాబట్టి ఆకులు చుట్టూ ముళ్ళు ఉంటాయి ఈ ఈ ఒంటే ఆ ముళ్ళని పక్కకి తప్పిస్తూ ఆకుల్ని నవ్వులతో ఉంటుంది అయినప్పటికీ ఆ ముళ్ళు ఆ పెదవులకు ఉంటే పెదవులు ఉంటాయి పై పెదవి కింది పెదవి వాటికి తగిలి ఆ పెదవులం రక్తం వస్తూ ఉంటుంది ఆ నొప్పి భరించలేనంత నొప్పి కలిగే వరకు ఆ ఆకుల్ని తింటూనే ఉంటాయి ఇంకా నొప్పి భరించలేము అనే పరిస్థితి వచ్చినప్పుడు కిండం మానేసి ఓ చోట కూలబడి అలా ఉంటాయి ఓ గంట ఎప్పటికీ అరక్తం తగ్గి కొంచెం మళ్లీ నొప్పి కొంచెం తగ్గుతుంది మళ్లీ వెళ్లి తినడం ప్రారంభిస్తాయి ఈ కామపురుషార్థము అంటే భోగముల వెంట పరుగులు తీసేవారు అలా ఉంటారు ఇది ఎలాంటిదంటే షుగర్ స్పైక్ వచ్చినప్పుడు పిల్లు వేసుకోవటం మిగతాప్పుడు స్వీట్లు ఏది పెడితే తింటూ ఉండడం మళ్లీ స్పైక్ వచ్చినప్పుడు పిల్లు వేసుకోవడం మళ్లీ ఏది పెడితే తింటూ ఉండడం అలాగే సంథింగ్ లైక్ దాట్ తర్వాత డబ్బు వెనకాల పరుగులు తీయటం డబ్బుని ప్రేమించటం తద్వారా ఎవేవో సమస్యలన్నీ ఉత్పత్తి అవుతాయి ఆ సమస్యలు పరిష్కారానికి మళ్ళీ ఏవో కుస్తీపడుతూ ఉంటాం ఆ రకంగా సంసారులు సంభవమే కాని కోరికలను మనసులో పెట్టుకుని ఆ కోరికలతో జీవిస్తూ ఉంటారు కామం ఆశ్రిత్య దుష్పూర్వం దీన్ని బకాసురుడు అన్నారు దుష్పూరం బకాసురుడి ఆకలికి ఆకలికి తేరడం అనేది ఏమి ఉండదు ప్రకాశం ఆకలి తీరి ఆకలికి పద్ధతి వాడల్లా ప్రతిరోజు ఒక మనిషి రెండు దున్నలు బంజెడు తిండి అంత తింటాడు ప్రతిరోజు తింటూ ఉంటాడు వాడు మెను చూసారా మెను లో ఏముంటున్నాయి బంజెడు తిండి రెండు దున్నలు ఒక మనిషి మొత్తం అంతా తింటాడు ఆ దున్నల్ని తింటాడు ఆ మనిషిని తింటాడు ఆ బండిలో ఉన్న తిండి అంతా తింటాడు తిన్నా కూడా వాడు ఆకలి తీరదు మళ్లీ మొన్నటికి మళ్లీ రెడీగా తినడానికి సిద్ధంగా ఉంటాడు ఇది బకాసురుడు ఈ కామన అనే దాన్ని బకాసురుడితో పోల్చినారు సో కామనలు తీరి మన మనస్సుకి విశ్రాంతి అనేది కలగడము సంభవమే కాదు అంచేతనే దుష్పూరం కామం ఆశ్చ్రి దుష్పూరం కామాన్ని అనలంతో పోల్చారు అనలము అంటే అగ్ని అగ్నికి అనలము అని పేరు ఎందుకు వచ్చింది నవిత్యతే అలం ఎస్యసహ దానికి అలం చాలు అనే మాట ఉండదు మీరు అగ్నిలో ఎన్ని కట్టెలు వేసినా వాటిని అన్నింటినీ దహించి ఇంకా కట్టెలని తీసుకురా అంటూనే ఉంటుంది ఆ అగ్ని కట్టెలు ఇంకా చాలు బాబోయి కట్టెలు అని అగ్ని అలాగే ఈ కామపు కామం కూడా మీరు ఎన్ని కోరికలు తీర్చినా ఇంకా కోరికలు రమ్మని అంటూనే ఉంటాయి ఇంకా కోరికలు పుట్టుకొస్తూనే ఉంటాయి కాబట్టి కామమును అనలము చాలు అనే మాట లేనిది అని దుష్పూరము పూర్ణము చేయుటా అనే పరిస్థితి లేనిది అని బకాసుర లక్షణముగా వర్ణించినారు కామము అటువంటి కామమును వీళ్లు ఆశ్రయించి ఉంటారు ఎవళ్ళు మనమే మనకి ఏవో కోరికలు అలా ఉంటూనే ఉంటాయి ఆ కోరికలు ఎప్పటికీ తీరే కోరికలు కావు జనాల కోరికలు చూస్తే చాలా చిత్రంగా ఉంటాయి ముఖ్యంగా పెద్ద వయస్సు ఉన్న వాళ్ళకి వాళ్ళకుండే కోరికలు ఉంటాయి చూసారా చాలా చిత్రమైన కోరికలు విడ్డూరమైన కోరికలు ఎవేవో కోరికలు ఉంటాయి అత్తగారికి కోడలను చూస్తే ఒళ్ళు మంట కానీ కోడలికి కడుపు రావాలి ఆ కడుపులో కొడుకు పుట్టాలి ఆ కోరిక మాత్రం అలాగే ఉంటుంది మీరు గమనించరు కదా అత్తగారు కాబట్టి పని మామగారు ఈ కోరిక నేను చెప్పింది నేను అబ్జర్వేషన్ కరెక్ట్ కోడలు పనికి రాదు కానీ కోడలికి కడుపు మాత్రం రావాలి కొడుకే పుట్టాలి కూతురు పుట్టకూడదు కోరిక ఎలా ఉన్నది కోరిక కడుపు గురించి అత్తమాములకు ఎందుకంటే వీళ్ళు రామాకృష్ణ అనుకుంటూ భగవద్గీత చదువుకుంటూ ఉండాల్సిన వాళ్ళు కోడరి కడుపు గురించి ఆవిడ కడుపు పోవాలా ఆవిడను భర్త చూసుకుంటారు కదా వీళ్ళిద్దరికీ ఎందుకు కాదు వీళ్ళిద్దరికీ ఇప్పుడు కోరిక అర్జెంటు కోరిక అలా ఉంటారు సంస్కారాలు అంటే ఏమిటనుకుంటున్నారు వేరే చాలా భయంకరంగా ఉంటుంది సంసారంలోని వాతావరణం తలుచుకుంటే భయం పారిపో ఎక్కడికైనా పారిపోదాం అనిపిస్తుంది ఈ సంసారం నుంచి ఎక్కడికి పారిపోతారు పారిపోయేందుకు కూడా చోటేళ్ళు ఒకేసారి పారిపోవడం సంసార్లు కామన్లు అలా ఉంటాయి కొడుకు పుట్టాడు అనుకోండి దాంట్లో మళ్ళీ చిత్ర చిత్రములైన కోరికలు ఉంటాయి కొడుకు అమెరికా వెళ్ళాలి మన సంప్రదాయాన్ని మర్చిపోకూడదు మన సంప్రదాయం అంటే ఏమిటి మన సంప్రదాయం అంటే వేదం చదువుకోవాలి ఉపనిషత్తులు చదువుకోవాలి సంప్రదాయం మన సంప్రదాయం అంటే డబ్బు బాగా సంపాదిస్తూ ఉండాలి కొద్దిగా హుండీలో వేస్తూ ఉండాలి అది మన సంప్రదాయం ఇలాగంటే అసలు సంప్రదాయం అనే పేరుతో ఎందుకు కొలగాని అలవాట్లు కొలగాని పద్దతులు పేరు సంప్రదాయం ఇవన్నీ అట్టు పెట్టుకోవాలి కానీ అమెరికా మాత్రం వెళ్ళాలి తర్వాత వీజులోకి వెళ్లి పవర్ పవర్ అండ్ పొజిషన్ పొంది బాగా డబ్బు సంపాదించాలి కానీ ఇంట్లోకి వచ్చి రూడు బసవన్నలాగా తలచాయి తానికి తలచాయి ఊపితో మన పాతాల వాట్లన్నింటినీ మంచి చెడు అనే ఆలోచన లేకుండా వాటిని అనుసరిస్తూ ఉండాలి కోరికలు ఇవన్నీ కోరికలు ఎవల గురించి వయస్సు వచ్చిన కొడుకులు గురించి కొడుకు భార్య మాట వినకూడదు మన మాటే వినాలి కానీ కోడలు కూతురు మాత్రం అల్లుడు కూతురికి దాసోహం ఉండాలి అది ఇంకో కోరిక లోక విరుద్ధమైన కోరికలు తర్వాత జీవన జీవనము మానవ జీవితము యొక్క అవగాహన అండర్స్టాండింగ్ అనేది దరిదాపులలో లేని కోరికలు ఎన్నెన్ని కోరికలు చిత్ర చిత్రములైన కోరికలు ఉంటాయి అంటే వాళ్ళ సంసారల అలా ఉంటాయి ముందు ఇల్లు లేనప్పుడు ఇల్లు కావాలి ఒక ఇల్లు వచ్చాక రెండో ఇల్లు కావాలి రెండో ఇల్లు వచ్చాక మూడో ఇల్లు కావాలి అది వచ్చాక నాలుగో ఇల్లు కావాలి కోరికలు అలా ఉంటూనే ఉంటాయి సంసారుల కోరికలు ఎప్పుడైనా పూజలు అవి చేసినప్పుడు సంకల్పాలు చెప్పినప్పుడు చూస్తే తెలుస్తుంది మీకు కోరికలు సంసారులకు ఉండే కోరికలు ఎలా ఉంటాయి చాలా క్లవర్ ఉంటారు సంసారులు అసుర లక్షణాలన్నింటినీ కూడా నింపుకుని ఉంటారు ఆ కోరికలు ఎప్పటికీ వీడిని తీసుకెళ్లి కట్టెల మీద పెట్టినా కూడా ఇంకా అలా కోరికలు వేళ్లాడుతూనే ఉంటాయా అనిపిస్తుంది అటువంటి కోరికల్ని పట్టుకుని ఉంటారు అసూర లక్షణాలని కలిగి ఉంటారు దీనికి తోడుగా కామ దానికి తోడుగా ఇంకా ఏమున్నాయి దంభమాన మదాన్మిత కామా ఉంటే దాంతోపాటు మిగతావన్నీ వస్తాయి దంభము దంభం అంటే ఏమిటో ధనము గలవాడు గొప్పవాడు అని వీడు అనుకుంటాడు ధనము గలవాడి సన్నిధిలో అంటే ధనవంతులందరూ ఉన్న చోట అంటే క్లబ్బో క్లబ్బులో డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు కదా అక్కడ తాను కూడా డబ్బున్నవాడుగా చలామణి అవ్వడానికి పాతాహలాడతాడు దాన్ని దంభము అంట స్టేజ్ మీద ఎవరినైనా సత్కారాలు చేసి పెద్ద పెద్ద కుర్చీల్లో కూర్చోబెట్టి మాలలు వేసి పొగడుతున్నారనుకోండి కాంటెక్స్ట్ లో ఆ లో తాను ఉండాలని తనకి కూడా సత్కారాలు అవి ఉండాలని కోరుకుంటాడు దానికోసం ప్రయత్నం చేస్తూ తాను కూడా పొందుతూ ఉంటాడు దాన్ని దంభము అంటాం పూజలు అవి చేసుకుంటున్నారనుకోండి ఎక్కడ అక్కడ తాను కూడా ఈ పూజలు చేసేవాళ్ల కంటే నేను గొప్పగా పూజలు చేసేవాడను అనే పేరుని పొందటం కోసం దహతహలాడుతూ ఉంటాడు నేను దేవాలయానికి వెళ్ళా ఏదో ప్రతిష్టకు దేనికో ప్రతిష్ట అంటే ఏముంటుంది సన్యాసి చేత చేయించాలనే అంటారు కానీ చేయనివ్వరు మనం చేస్తుంటే మనం చూసేసి వాళ్ళే చేసేస్తారు మనం చేయనివ్వరు ఇప్పుడు యంత్రం సన్యాసి పెట్టాలి అని అంటారు పురోహితుడు ఆయన మంత్రం ఒకటి చదువుతాడు త్రువర్తే రాజా వస్త్రా ఒకటి చదువుతాడు స్వామీజీ వీరు పెట్టండి అది అంటాడు సరే పెడదా ఉంటే నా చేతుల నుంచి లాగించుకుంటుంది వాళ్ళే పెట్టేస్తారు ఎందుకంటే వాళ్ళందరూ డోనార్స్ పది ఇసు వేలో ఇరవై వేలో డొనేషన్స్ ఇచ్చారు అందుకోసమే వాళ్ళని రానిచ్చారు మిగతా వాళ్ళని రానివ్వరు మిగతా బయట వెయిట్ చేసుకుంటూ ఉంటారు ఈ డోనర్స్ వస్తారు లోపలికి మనం ఒకడో ఇస్తారో డోనర్స్ తెచ్చే పర వీళ్ళు ఇరవై వృద్ధులుంటారు మళ్ళీ వీళ్ళలో వీళ్ళ కాంపిటీషన్ ఇంకా ఓ మూల యంత్రప్రతిష్ఠ యంత్రాలు అలా ఉంటూనే ఉంటాం ఇరవయో ముప్పై ఉంటాయి ఉదాహరణ తర్వాత ఒకటే సన్యాసి చేయాలని ఏదో అంటారు సన్యాసి చేయాలి గృహస్థ ఎందుకు చేయకూడదు మీకు తెలుసా దానికి కారణం అంటే ఏదైనా లోపం ఉంటే వాడు పోతాడు ఎందుకంటే దేవుడితో వ్యవహారం కదా నేను లోక వ్యవహారం అయితే మరో సర్దుబాటు చేసుకోవచ్చు దేవుడితో వ్యవహారం దిక్కుమాలింది ఏదైనా నెత్తి మీదకి వస్తుందేమో ఏదైనా అపరాధం అయితే మన నెత్తి మీద పడుతుందేమో అందుకోసం వాడిని ఒక సన్యాసిని అడ్డుగా పెట్టడం ఆయమలో చెప్తారు ఒక సన్యాసిని అడ్డుగా పెట్టుకుంటారా వాడు చేసేటా మీరు తానివ్వండి ఏదైనా పోతే వాడే పోతాడు ఎందుకంటే అభిప్రాయం ఏంటంటే సన్యాసికి పోయిదేముండదు ఏం పోతుంది పోయిదే ఉండదు ఏం పోతుంది వీడికి బోడిగుండుకి పోయిదేముంటుందండి అది అది ప్రిన్సిపల్ అది సరే పోనీ వాళ్ళు ఏదో అడిగారు సన్యాసే కావాలి ఉందానికి నేనే నువ్వే కావాలా తగ్గుతున్నా నువ్వే ఎందుకు వచ్చి పీఠాధిపతులు రారు వాళ్ళకు లక్ష రూపాయలు ఇస్తే కానీ రారు పోని వీళ్ళు ఇవ్వచ్చు కదా వీళ్ళు అక్కడ సేవ్ చేసే ప్రయత్నం వీళ్ళు నేనంటా నువ్వు యూ వాంట్ టు సేవ్ దేర్ వై డాంట్ టు గివ్ అంటే డేట్ కుదరలేదండి పోనీ సేవింగ్ కాదనుకోండి ఆయన రాననే అన్నాడు ఆయన మాకు మీరు తప్ప అన్యథా శరణం నాస్తి త్వమేమో శరణం సరే బాబు కానీ లేని ఏదో మొహమాటాలు ఉంటాయి మనకి బిట్లు ఇచ్చిన వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు సరే అని వెళ్తే మళ్ళీ చేయనివ్వడం వాళ్ళే చేసే చూసేస్తూ ఉంటారు ఆ యంత్రం నేనంటా నేను పెడతా లేకపోతే మీరు పెట్టాలని మేమే పెట్టాం పెట్టండి మరి అయితే చూసేస్తారు ఎందుకు ఒక ఆయన పెట్టబోతున్నాడు అరే నువ్వు డొనేషన్ డోనార్ పెట్టాలి కానీ నువ్వు పెడతావుటి అని ఇంకొక ఆయన వాడిని ఛాలెంజ్ చేస్తున్నాడు చూడండి ఎలా ఉంటారు డోనార్ పెట్టాలట ఇంకొకటి పెట్టకూడదు నేను ఇవన్నీ చూసి నవ్వుకుంటూ ఉంటాను అంటే దాన్ని దంభము అంటారు అక్కడ యంత్రం ఎవడు పెట్టాలి నేను పెట్టాలి ఎందుకని నేనేమో లక్ష రూపాయలు డొనేట్ చేసాను నువ్వేవి ఇచ్చావురికే యాభై రూపాయలు ఇచ్చి యంత్రం పెట్టేస్తావే లక్ష రూపాయలు డొనేట్ చేసిన వాడు అది మరి బానే ఉంది ఇప్పుడు యంత్రం పెట్టిస్తాము డొనేట్ చేసిన వాళ్ళ చేత అని అనకపోతే డొనేషన్స్ రావు దీంట్లో దేన్ని తప్పు పట్టిది లేదు ఇప్పుడు కంబళిలో ఫోన్ చేస్తూ వెంట్రుకలను లెక్కబెట్టేడన్న సామెత ఒకటి ఉంది తెలుగులో మంచి సామెత కమళిలో భోంచేస్తుంటే ఏమొస్తాయి అన్ని వెంట్రువే వస్తూ ఉంటాయి కాబట్టి దీంట్లో మీరు దీన్ని తప్పుబట్టిది లేదు దేన్ని తప్పుబట్టి ఏమి లేదు సిస్టమేటికల్ ఫీజుల దాంట్లో దంభము దాంట్లో ఇంప్లింట్ అయి ఉంటుంది అట్ ఎవ్రీ స్టెప్ దంభము ఇంప్రింట్ అయి ఉంటుంది దంభమాన మదాన్వితా దంభం సో సాలా చాలా ఉంటాయి దంభాలు వెరీ అన్యూషువల్ దంభాలు ఉంటాయి అంత దంభమే ఎంజెస్ట్ సంసారం అలా ఉంటుంది ఇంకా మానా మానా ఇవన్నీ రిలేటెడ్గా ఉంటాయి మాన అంటే తాను గొప్ప అనే ఒక వ్యక్తి నమ్మకం దాన్ని మాన అంట ఇప్పుడు ఈ మానం లక్షణం దాన్ని మాన అంటే వ్యానిటీ వ్యానిటీ ప్రైడ్ అని చెప్ప మానము అనేది అనేక సందర్భాల్లో అనేక లక్షణాలకు అనేక కాంటెస్ట్ లో ఉంటుంది ఇప్పుడు బాగా కోటీశ్వరుడు ఉన్నాడనుకోండి ఆయన ఎందు ఒక మానము ఉంటుంది వీళ్ళంతా వీళ్ళ వీళ్ళంతా వీళ్ళ వీడి ఆస్తి అంతా ఎక్కడో సెంటర్ లో బిల్డింగ్ ఉంటే ఏమైంది నాకు దుబాయ్ లో మూడు బిల్డింగ్లు ఉన్నాయి అలా ఉంటుంది మానము అంటే అలా ఉంటుంది డబ్బుకు సంబంధించి బంగారం దగ్గర ఆ పత్తులాల బంగారం పెట్టుకుంటే ఏవైనట్టు మా దగ్గర మూడు వందల తులాల బంగారం వారాన్ని వారం నగలు అంటే సోమవారం పెట్టిన నగలు మళ్ళీ సోమవారం దాకా పెట్టాం అన్ని నగలు ఉన్నాయి అని అదంతా బంగారం మీద మానం తర్వాత ఈ ప్రొఫెషనల్స్ ఉంటారు ఇప్పుడు సంగీత సంగీత పండితులు ఉన్నారనుకోండి వాళ్ళకి ఇతర సంగీత పండితులతో స్పర్ధ ఉంటుంది సంగీతం వాళ్ళకి సంగీతం వాళ్ళతోటే ఉంటుంది స్పర్ధ వ్యాకరణం వాళ్ళకి వ్యాకరణం వాళ్ళతోటే స్పర్ధ ఉంటుంది మిగతా వాళ్ళ మిగతా తటం వాళ్ళతో స్పర్ధ ఉంటుంది ఇంకో వ్యాకరణ పండితులకి స్టాల్వా తప్పితే నాకు కప్పలేదనే స్పర్ధ ఉంటుంది తటం వాళ్ళకి కప్పితే ఆయనకేం పర్వాలేదు వ్యాకరణం వాళ్ళకి కప్పితే నాకు ముందు కప్పాలి సంగీతంలో అలాగే ఉంటుంది ఈ కవులు ఉంటారు ఒక కవికి మరో కవికి స్పర్ధ ఉంటుంది కవికి కవితోటే స్పర్ధ ఉంటుంది పండితులతో స్పర్ధ ఉండదు పండితులు వీడే వీడే పండితులు పండితులు ఏమైనట్టు ఓ పద్యం చెప్పలేడు ఎందుకు పనికొస్తాడు ఓ పద్యం చెప్పగలడా చెప్పలేడు మరి ఇంకా ఎందుకు అనవసరం పక్కన పెట్టాలి అన్నట్టుగా ఉంటారు కానీ పద్యాలు చెప్పి వాళ్ళు ఉంటారు వారడదని మంది వాళ్ళకి స్పర్ధ ఉంటుంది ఈ స్పర్ధకి మూలం ఏమిటంటే తనను ఇంకొకళ్ళతో కంపేర్ చేసుకోవటము తను గొప్ప అనే ఒక గట్టి నమ్మకాన్ని కలిగి ఉండడము ఇది అసూల లక్షణం కంపారిజన్ బేసిస్ లో ఉంటుంది ఈ కంపారిజన్ లో రెండు రెండు సమస్యలుంటాయి ఒకటేటంటే ఇతరులతో కంపేర్ చేసుకుని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని పోగొట్టుకుని సెల్ఫ్ తక్కువ న్యూనతా భావము ఆత్మ న్యూనతా భావము సెల్ఫ్ ఇమేజ్ చాలా పూర్ సెల్ఫ్ ఇమేజ్ పెట్టుకుని తన మీద తనకి కాన్ఫిడెన్స్ లేకుండా కొంతమంది తయారవుతారు కంపారిజన్ లో వచ్చేటువంటి సమస్య ఇంకొంతమంది ఎలా తయారవుతారంటే కంపేర్ చేసుకుని నా అంత మునగాడు లేడు అనే అహంకారంలోకి కొంతమంది తయారవుతారు అది మానము అనబడుతుంది కాబట్టి ఈ కంపారిజన్ తనను తాను ఇతరులతో కంపేర్ చేసుకున్నట దీని గురించి ఆలోచించండి చూడండి నేను మీకు మనవి చేసేది ఏమిటంటే ఇది పురాణం క్లాస్ కాదు మీరేదో దాని తప్పు వచ్చుకుంటారు వచ్చిన వాళ్ళు వచ్చి ఉంటారు వచ్చేవాళ్ళు వచ్చి రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు రెగ్యులర్ గా వస్తారు కొంతమంది దాని తక్కువ వస్తారు వాళ్ళకి ఇదేమీ అనుకునే వచ్చి ఉండరు కానీ వాళ్ళ వాళ్ళకి పాపం ఇబ్బందిగా అనిపిస్తుంది ఎందుకంటే ఇది పురాణం క్లాస్ కాదు ఇది కానీ నేను మీకు మనవి చేసేది ఏమిటంటే ఈ క్లాసులో చెప్పే విషయాలు మీకు ఇంకెక్కడా ఎవరు చెప్పరు రంగారెడ్డి జిల్లాలో ఇక్కడే చెప్తారు ఇంకెక్కడా చెప్పరు కాబట్టి మీరు కొంచెం మనస్సు పెట్టి ఆలోచించి మీకు ఏదైనా ప్రయోజనం కలుగుతుందేమో చూసుకోండి మళ్ళా ఎందుకంటే ఇంకోసోటి చెప్తుంటే పది మంది చెప్తుంది ఇప్పుడు డజన్ ఛానల్స్ ఉన్నాయి వాటిల్లో వీటిల్లో ఇదేమీ రాదు కాబట్టి మీకు ఒక అవకాశం అసుర సంపద గురించి తెలుసుకునే ఒక అవకాశం ఈ అవకాశం మళ్లీ మళ్లీ వస్తుందో రాజో చెప్పడం కష్టం ఎవరో మహాత్ములు చెప్తూనే ఉంటారు కానీ అవకాశం మనకి రావచ్చు రాకపోవచ్చు ఇప్పుడు ఉంది ఇప్పుడు ఈ కంపారిజన్ అంటే ఇతరులతో పోల్చుకొనుట అనేది మనకి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు సమాజము మనకి నేర్పుతుంది తల్లిదండ్రులు నేర్పుతారు సమాజం నేర్పు ఈ పోల్చుకోవడం ఎలా ఉంటుందో తెలుసుందండి ఎలా నువ్వెంత గాయత్రి చేశావు వెయ్యి చూడు వాడిని చూడు వాడు మూడు వేల గాయత్రి చేశాడు అది పోలిక తర్వాత మా చిన్నప్పుడు మార్కులు పోలిక ఎలాగో ఉన్నదేమో అరే నీకు క్లాస్ వచ్చింది సెకండ్ క్లాస్ వచ్చింది ఎనిమిదిలో సెకండ్ క్లాస్ వాడిని చూడు వాడు ఫస్ట్ క్లాస్ లో వేశాడు అప్పుడు సెకండ్ క్లాస్ వచ్చిన వాడు మనస్సు చివుక్కు వాడి హృదయంలో ఒక శల్యం మిగిలిపోతుంది తన చేతగాని వాడననే ఒక భావన అలా మిగిలిపోతుంది ఆ ఫస్ట్ లాస్ట్ వాడు మంచివాడైతే పర్వాలేదు లేకపోతే వాడికి మానము నాంత అంత లేడు నాంత పండితుడు లేడు అహంకారం వాడికి నిర్మాణం అవుతుంది కంపారిజన్ ఈ కంపారిజన్ అన్నది ప్రతివాడి జీవితంలోనూ ఉంటుంది ప్రొఫెషనల్ పీపుల్ ఎక్కువగా ఉంటుంది సైంటిస్టులు వాళ్లలో వాళ్ళు కంపేర్ చేసుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళకి అసూయలు ద్వేషాలు మానము అహంకారము ఇవన్నీ పెట్టుకుంటారు సంగీత పాడేవాళ్లు ఉంటారు గాయకులు వాళ్లలో వాళ్లకి కంపారిజన్ ఉంటుంది మానము ఉంటుంది ఒకప్పుడు ఆత్మన్ న్యూనత తాను తక్కువ అనే భావన దాంతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉండడము దాంతో ఉన్న పొటెన్షియల్ కూడా వేస్ట్ ఉండడము ఇటువంటి దోషాలన్నీ ఈ కంపారిజన్ నుంచి వస్తాయి ఈ కంపారిజన్ చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు మనకి నేర్పింది ఏదైనా ఒకటి ఉందంటే అది ఇదే దాంతో వాళ్ళని తప్పు పట్టడం నా అభిప్రాయం కాదు వాళ్ళ దీన్ని సోషల్ మొరాలిటీ అంటారు సొసైటీ మనకి నేర్పేటువంటి నీతి లాగే ఉంటుంది అది నీతి కానే అది దీని మీద ఒక ప్రశ్న ఉంది అంటే మరి మీరు ఆలోచిస్తారచిస్తారనే హోప్ తోటి నేను చెప్తున్నాను మిమ్మల్ని మీరు ఏ ఒక్కరితోటి పోల్చుకోకుండా ఉండగలరా అని ఒక ప్రశ్న మీరు కనుక అలా ఉండగలిగితే దాంట్లో మీకు ఒక గొప్ప ఫ్రీడమ్ అనుభవానికి వస్తుంది ఎంత గొప్ప ఫ్రీడమ్ అంటే ఇప్పుడు నేనున్నాను నా సంస్కృతం నాకు వచ్చును కానీ నా సంస్కృతాన్ని నేను ఇతరులతో పోల్చుకోను నాకు వచ్చిన సంస్కృతం నాకు వచ్చును ఎవరో ఉంటారు స్వామీజీ మీకు చాలా సంస్కృతం వచ్చునంటారు ఓహో అనుకుంటాను నేను ఏమో చాలా చాలా అంటే ఏమంటాం ఓహే అయ్యి ఉంటుంది నేను పోల్చుకోను పోల్చుకున్నాను అనుకోండి రెండు సంస్థలు వస్తాయి వీళ్ళెవరికి సంస్కృతం సరిగ్గా రాదు అనే ఒక మానము నిర్మాణం అవుతుంది అయితే సంస్కృతంలో మహా విద్వాంసులు ఉంటారు వాళ్ళని చూస్తే అసూయ వీళ్ళ ముందు మనం తక్కువని తెలిసిపోతూ ఉంటుంది దాంతో అసూయ కలుగుతుంది పోల్చుకోలేదనుకోండి అప్పుడు సంస్కృతం వచ్చి సంస్కృతం వాళ్ళని చూస్తే అహంకారం కలగదు తర్వాత ద్వేషము కలగదు మహావిద్వాంసుల్ని చూస్తే ఒక న్యూనతా భావము ఉండదు భయము ఉండదు అసూయ ఉండదు కాబట్టి మహావిద్వాంసుల దగ్గర వచ్చి రాని సంస్కృతం ఉంటారు ఈ అల్పజ్ఞానం కలిగిన వాళ్ళు కొద్దిమంది ఉంటారు ఓ శబ్దం ఎక్కడ ధాతువు అక్కడ కొట్టుకుని వెళ్ళాడు వాళ్ళు కొద్ది కొద్ది ఉంటారు వాళ్ళ సంస్కృతంతో కానీ వాళ్ళ ఎందు నిరాదరణ భావం ఉండదు వాళ్ళని కూడా ప్రేమే ఉంటుంది మహావిద్వాంసులు ఉంటారు వాళ్ళ దగ్గర భయపడడం కానీ సెల్ఫ్ కాన్షియస్ గా ఉండడం కానీ ఉండదు చాలా ఫ్రీడమ్ ఉంటుంది యూ హ్యావ్ ఏ వండర్ఫుల్ ఫ్రీడమ్ ఇన్ ఎవ్రీ కాంటెక్స్ట్ ఎప్పుడో తెలుసిన మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోకుండా ఉండగలిగితే కాబట్టి మరి దీన్ని గురించి పెద్దలు మీరందరూ ఆలోచించాలి మా చిన్నప్పుడు గణపతి నవరాత్రులలో గ్రామంలో అగ్రహారంలో పద్ధతి ఉండేది ప్రతి వాళ్ళు గణపతిని పెట్టి పూజలు అవి చేస్తారు కదా పూజలు అవి చేసేసిన తర్వాత ప్రతి ఇంటికి వెళ్లి మీ గణపతిని చూస్తామని చెప్పేసి వెళ్దాం గ్రూపులు గ్రూపుల ఆ ఇంటికి వెళ్లి వాళ్ళ వాళ్ళ గణపతి పెట్టండి అంతా ఒకే గణపతి కదా వాళ్ళ గణపతి వేరు మా గణపతి వేరు మరి చిన్నప్పుడు అలా ప్రమోట్ చేశారు మరి పెద్దలు దాన్ని అలాగే దాన్ని ఎంకరేజ్ చేసి పెట్టారు మనం ఏం చేస్తున్నాం చిన్నతనంలో మనకేం తెలుస్తుంది మీ గణపతి మీ గణపతి అని గుమ్మం గుమ్మం పనులు ఎత్తడం ఈ గుంపుల కింద పోవడం రెండు రెండు రెండు మా గణపతిని చూడండి అని వాళ్ళు తెలవడం వెళ్ళి వాళ్ళ గణపతిని చూసి ఏదో ప్రసాదం ఏదో నోట్లో వేసుకురావడం వచ్చేసిన తర్వాత మాలో మాకు చర్చ ఏమిటో తెలిసినా ఈ గణపతి సరిగ్గా చేయలేదురా ఆ గణపతి బాగుందిరా అని గణపతి కంపారిజన్ చేసి వాళ్ళు మేము సరే పిల్లలం ఏదో చేసేవాళ్ళం పెద్దలు కూడా మమ్మల్ని అడిగేయారా మీకు ఏ గణపతి ఎలా ఉందిరా అని వాళ్ళు సమాచారం తెలుస్తుంది వాళ్ళు పెద్దలు కూడా అలాగే ఉండేవాళ్ళు ఆ వీధి ఒక్క వీధి పది కొంపలు దీంట్లో ఈ పది కొంపల్లో పది గణపతుల మీద పోలికలు కంపారిజన్స్ ఇది బాగుంది అది బాగులేదు అని వాళ్ళకు కొంచెం కుర్తి డబ్బు ఖర్చు అంటే లోభం అంటే ఏదైనా గణపతిని చిన్న తెసారి గణపతి పెట్టి నాలుగు గరికలు వేశారు తప్ప పువ్వులు కూడా అసలు పెట్టనే లేదు ఆ పందిరి ఏదో కడతారు అసలు ఏమి శోభం ఒక పండు కూడా కట్టలేదు మరి ఇక్కడ గణపతి అయితే ఆ పందిరి పందిర ఏదో అవుతుంది పాలగల్లి పాలగల్లి చాలా ఎక్కువ పళ్ళు కట్టారు అది గణపతి కూడా పెద్దగా బాగున్నాడు కలర్ గాను అని ఇలా గణపతికి కంపేర్జన్ సర్వత్రా కంపేర్జన్ అంటే ఏమైపోయింది ఈ పోల్చి చూసుకోవడం అనేది మన సైకిల్ ఒక ప్రధాన అంశంగా మిగిలిపోయింది సమాజ జీవనంలో అలా నేర్చుకున్న ఒక దుర్లక్షణం మీరు కనుక దాని నుంచి బయటపడగలిగితే మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చ ఏ అంశంలోనూ పోల్చుకోరు డబ్బులో కాని దేహం యొక్క రంగు రూపము ఇత్యాదులలో కాని బంగారము ఇత్యాదులలో కానీ డ్రస్సు మొదలైన వాటిల్లో కానీ ఏదైనా ఒక ప్రొఫెషనల్ స్కిల్స్ లో కానీ పాండిత్యంలో కానీ దేంట్లోనూ కూడా నో కంపేరిజన్ డోంట్ కంపేర్ అలా ఉండగలిగితే ఈ మానము మొదలైనటువంటి దోషాలు తొలగిపోతాయి అసూరులలో ఈ దోషాలు ఎక్కువగా ఉంటాయి ఇక మదము మదము అంటే దాన్ని ఎలాగ ట్రాన్స్లేట్ చేయటం నష అని విన్నారా నష అనాలా శవర్ణమా షవర్ణ మూర్ధన్య షకారమా నశ నశ అంటారు నశ అది నశ అంటే ఇంటాక్సికేషన్ ఇంటాక్సిఫికేషన్ అన్నది ఫిజికల్ ఇంటాక్సికేషన్ కాదు ఇది ఇది సైకలాజికల్ ఇంటాక్సిఫికేషన్ డబ్బు అధికారము పాండిత్యము లేకపోతే పూజలోవి బాగా చేసామనేటువంటి అదో నశ ఇవన్నీ తన గొప్పతనం చేతనం వాడికి ఒక రకమైన గర్వము బాగా నశ వచ్చినట్టుగా ఉంటాడు తలకెక్కింది వాడికి అంటారు పొగరు తలకెక్కి ఉంటాడు దాన్ని మదము అంటారు ఇవి అసురుల లక్షణములు ఇక ఫైనల్ గా మోహము అని ఇది ఒక చిత్రమైన టాపిక్కి మోహము మోహము యొక్క లక్షణం ఏమిటంటే మనిషి ఒకదానిని ఒకడు ఒకదానిని గట్టిగా నమ్ముతాడు గట్టిగా పట్టుకుంటాడు కానీ వాడు పట్టుకున్నది అసత్యం సత్యం కాదు దాన్ని మోహం అంటారు ఇప్పుడు ఒకడు నీడను చూశాడు నీడను చూసి దెయ్యం అనుకున్నాడు నీడను చూసి దెయ్యం అని ఎందుకు అనుకున్నాడంటే దెయ్యం కథలో బాగా విని విని ఉన్నాడు తర్వాత అటువంటి నమ్మకాలు తప్పుడు నమ్మకాలు పెట్టుకుని ఉంటారు జనాలు దెయ్యాలు ఏముండవు మనమే దెయ్యాలు మనము దెయ్యాల మన పిల్లలు పిల్ల దెయ్యాలు మన పెద్దలు పెద్ద దెయ్యాలు మనం మిడిల్ ఏజ్ దెయ్యాలు ఇవే ఉన్న దెయ్యాలు ఇవే ఉన్నాయి పాఠం చెప్పే దెయ్యాలు పాఠం విని దెయ్యాలు అన్ని దెయ్యాలే ఇంతకంటే దెయ్యాలు లేవు కానీ వేరే ఏవో దెయ్యాలు ఉన్నాయి అలా అలా గాలిలో ఎళ్ళాడుతూ ఉంటాయి స్పిరిట్స్ ఈవిల్ స్పిరిట్స్ మరి కనపడద్దా ఉంటే కనపడాలి కదా అంటే వాటికి రూపం ఉంటుందా ఉండదా రూపం ఉంటుంది కానీ కనపడద్దు మరి రూపం ఉంటే కనపడకపోవడం ఏమిటి పోని పట్టుకుంటే దొరుకుతారా అలా కూడా దొరకదు పైగా సంస్కృత వాయుదేహాల్ని కలిగి ఉంటారు అని ఏదో సంస్కృత పదం వాట పారేయడం సంస్కృత పదం వేస్తే వాడికి ఏదో తెలిసిందని వినేవాళ్ళు అనుకుంటారు వాడికి తెలుసు ఏమీ లేదు ఈ పదహారో అధ్యాయం ఇంత చికాకైన అధ్యాయం ఇది ఒకటి రికార్డింగ్ అట్లేదు సమాజంలో కుళ్ళు అంతా తీసి ఇలా విడతీసి కుళ్ళంతా మూటగట్ట మూల పడేస్తారో దాన్ని తీసి ఒక్కొక్కటి తీసి చూపిస్తూ ఉండాలి అది అధ్యాయం కానీ ప్రయోజనం ఉంటుంది ఎందుకంటే ఈ దోషం దోషముగా తెలుసుకుంటే మనకి దూరం అయ్యే అవకాశం ఉంటుంది సో వీళ్ళు అద్యం చూశాడు దయ్యం మళ్ళీ దెయ్యంలో మొగ దెయ్యమా అడదెయ్యమా తర్వాత బ్రాహ్మణ దెయ్యమా వైశ్య దెయ్యమా క్షత్రియ దెయ్యమా మళ్ళీ మన ఊరి విదేశాల నుంచి వచ్చిన దెయ్యమా మళ్ళీ విదేశీ దెయ్యం అని పెట్టడం ఆ దెయ్యం పట్టుకుంది లేకపోతే మన చూసి భయపెడుతోంది మన మీద దెయ్యం ఇబ్బంది పెడుతూ ఉంటాడు అని వీడు ఓ భూత వైద్యుడిని పట్టుకుంటాడు వాడు వీడికి ఏదో కథలు చెప్తూ ఉంటాడు మీరు ఎప్పుడైనా ఆ సైడ్ ఆ పాత్ర మీకు తెలిసే ఉంటుంది అదే శీసాలో ఉందంటాడు శీషాలో బిగించి అని అంటాడు ఇదంతా కూడా మోహము తప్ప వేరే ఏమీ కాదు మీకు మోహానికి నేను ఎక్స్క్లివ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను మోహాత్ గృహీత్వా అసత్గ్రహాన్ మోహం ఉంటుంది అంటే తప్పు తప్పును ఒప్పుగా భావిస్తాడు దాన్ని మోహము అంటారు లేని దానిని ఉన్నట్లుగా తప్పును ఒప్పుగా అజ్ఞానాన్ని జ్ఞానంగా భావిస్తూ దానికి మోహము అని పేరు ఈ మోహముతోటి తప్పుడు ధారణలను పట్టుకుంటాడు తప్పుడు అభిప్రాయం ఒకటి పెట్టుకుని దాన్ని గట్టిగా పట్టుకుంటాడు అలా గట్టిగా పట్టుకుంటాడు అసద్గ్రహాన్ గ్రహీత్వ గ్రహ అనే పదాన్ని రెండు సార్లు వాడారు అంటే గట్టిగా పట్టుకోవడం అనమాట వీడు పట్టుకున్న దాంట్లో సత్యం ఉండదు వీడు పట్టుకున్న దాంట్లో సత్యం ఉండదు కేవలం అజ్ఞానం చేత అది సత్యమని వీడు భ్రమిస్తూ ఇప్పుడు ఈ లక్షలు కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళు పట్టుకున్నది ఒక మోహమునకు చెందిన అంశము గలదు అదేమిటో డబ్బు మనం ఇప్పుడున్న డబ్బుకి రెట్టింపు డబ్బు కనుక మనకు వచ్చినట్లయితే మనం కృతార్థలమైపోతాము అని అనుకుంటారు పైసామే పరమాత్మ హే అంటాడు దాన్ని మోహము అంటారు మోహము అంటారు దానికి పైసామే పరమాత్మ హై అన్న దానికి ప్రూఫ్ సో డాలర్ బిల్లు వెనక్కాలా వీ ట్రస్ట్ ఇన్ గాడ్ అని ఉంటుంది డాలర్ ఎప్పుడైనా డాలర్ రూపాయి బిల్లు మీద ఉండదు భారతదేశం ఇంకా ఇప్పటికీ ఆధ్యాత్మ దేశమే కాబట్టి రూపాయి బిల్లు వెనకాల మాకు దేవుడిపై నమ్మకము అని ఉండదు అమెరికాలో డాలర్ బిల్లు ఉంటుంది దాన్ని గ్రీన్ గ్రీన్ గా ఉంటుంది బిల్లు బ్యాక్ గ్రీన్ బ్యాక్ అంటారు ఆ బ్యాక్ ఏముంటుందంటే వీ ట్రస్ట్ ఇన్ గాడ్ అని ఉంటుంది అక్కడ వాట్ ఈస్ ది గాడ్ డాలర్ బిల్లు మీద ఏ గాడ్ ఉంటాడు డబ్బు డబ్బే దాడ్డక సో అలా వేసుకుంటారు వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇట్ ఈస్ వాట్ ఎవర్ ది మీనింగ్ ఈజ్ కాబట్టి డబ్బే డబ్బు ముఖ్యము డబ్బు లేదంటే మనం ఎందుకు పనికిరాము ఆఖరికి ఈశ్వరుణ్ణి ఆరాధించాలంటే కూడా డబ్బు ఉండాలి ఈశ్వరుని ఆరాధించడానికి డబ్బు ఉండాలి మరి చందాలు వసూలు చేయటం అనే ప్రిన్సిపల్ అక్కడి నుంచే వచ్చింది చందాలు వసూలు చేసి దేనికి ఈశ్వరుని ఆరాధించడం కోసమే కదా అందుకోసమే కదా చందాలు వసూలు చేసేది అంటే ఏమిటి ఈశ్వరుని ఆరాధించడానికి డబ్బు అవసరం అందుకోసమే చందాలు వసూలు చేయాల్సి వచ్చింది చూసారా అది ఎలా ఉందో ఆ ప్రిన్సిపుల్ మీకు నేను చెడ్డది అంటలేదు మంచిది అంటలేదు దాంట్లో ఉన్న పాయింట్ చెప్తున్నా డబ్బు వసూలు చేసి దేవుణ్ణి ఆరాధిస్తాము అంటే దాన్ని బట్టి మీకేం తేలింది దేవుణ్ణి ఆరాధించడానికి డబ్బు ఆవశ్యకము అని తేలింది ఆ ప్రిన్సిపల్ టు వర్షిప్ గాడ్ యు నీడ్ మనీ దట్ ప్రిన్సిపల్ దాన్ని మోహం అనే కేటగిరీలో వేస్తారా జ్ఞానం అనే కేటగిరీలో వేస్తారా మీరు పెద్దలు చెప్పండి అలా